కొన్ని అద్దాలు మీరు చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఈ ముఖం ఇంత పొడిగైపోతుంది గడ్డం వెళ్ళి మోకాళ్ళ దగ్గర కొంచెం ఇషేరం ఎలా ఉంటుంది కొన్ని అర్థాలు ఇంకో కొన్ని అద్దాలు ఎలా ఉంటాయి సాగ తీసి ఉంటాయి అద్దం కనుక సరిగ్గా లేకపోతే చాలా వికృతంగా కనపడుతుంది అంతే కదా ఇలాగా సాగ తీసినట్ట భయం వేస్తుందండి అయ్య బాబు ఇది ఎక్కడ నేనే నాది అని ఒక్కసారి ఒళ్ళు జ్వలరుస్తుంది అయ్యి బాబా ఇదేమిటిది అని జ్వల మీరు ఎప్పుడైనా అటువంటి అర్థం చూసారా సో ఆ అద్దంలో మీ వికృతమైన రూపం మీకు దర్శనమిస్తుంది మీకు అంటే మీకు దర్శనమిచ్చే ఆ వికృతమైన రూపము అది యథార్థమా కాదు అది ఆ అద్దంలో దోషాన్ని బట్టి మీయందు లేని వికృతి మీకు కనబడింది ఏమండ అదేవిధంగా వీడు సచ్యద్రూపుడై ఉన్న ఈ పరమాత్మ ఈ పరమాత్మ వెళ్ళి అసలు ఈ జీవుడు పరమాత్మను జీవుడు పరమాత్మే జీవుడు రూపంగా ఉన్నాడు ఈ ప అయితే మరి జీవుడిలా ఈ పరమాత్మ వెళ్ళి మనస్సు అనే అద్దం ముందు నిలబడ్డాడు అంతఃకరణము అనే అర్థం ఈ అర్థంలో అవిద్య అనే దోషం ఉన్నది అజ్ఞానము అనే దోషము చేత ఆవిష్టమైన అంతఃకరణము అనే పరమాత్మ ప్రతిఫలించినప్పుడు పరిచ్ఛిన్నమైన వికృతమైన పుట్టి చచ్చిపోయే పూర్వజన్మ పునర్జన్మ కలిగిన ఒక జీవుడు కనపడతాడు జీవుడు కనపడమే కానీ వాస్తవంగా ఉన్నది జీవుడు కాదు ఉన్నది ఎవరు పరమాత్మ ఉన్నది ఒకటి కనబడేది మరొకటి దీన్ని అజ్ఞానము ఉంటా ఉన్నది పరమాత్మ కానీ భాషించేది జీవత్వము అజ్ఞానము చేత ఈ అజ్ఞానం ఎక్కడుంది పరమాత్మలో ఉందా అర్థంలో ఉందా అద్దంలో ఉంది పరమాత్మలో ఏమీ లేదు మీరు అద్దం ముందు నిలబడితే వికృతంగా కనపడతారే ఆ వికృతి మీలోని కాదు అది మీరు సుందరంగానే ఉన్నారు కానీ ఆ వికృతి అద్దంలో ఉంది సపోజ్ ఆ అద్దంలో వికృతిని తీసేసారు అప్పుడు మీరు శుభ్రంగా స్వచ్ఛంగా అందంగా కనపడతారు అదేవిధంగా అంతఃకరణము అనే అద్దంలో ఉన్నటువంటి ఆ వికృతి ఆ జ్ఞానాన్ని అహంకార మమకార రూపమైన అజ్ఞానం దాన్ని ఎప్పుడైతే మీరు తీసేస్తారో ఆ అద్దంలో స్వచ్ఛమైన పరమాత్మ ప్రకాశిస్తుంది మాముపేత్యు కౌంతేజ అని అర్థం ఒక్కసారి ఈ జీవభావము అనే వికృతి తొలగిపోతే దాంతోపాటుగా అజ్ఞాన కల్పితములైన జన్మ స్మరణము పూర్వజన్మ పునర్జన్మ ఎట్సెట్రా స్వర్గము నరకము ఈ సర్వము కూడా చెరిగిపోతాయి ఎందుకంటే సర్వము కల్పితము మాత్రమే మాము పేచు కౌన్య పునర్జన్మ విద్య భాష్యకారులు ఏమంటారు అనుకుంటాం కం పునః అన్యత్ ప్రాప్తా పునరావర్తన్ ఆయనాలు పొందిన వాళ్ళు పూర్వశ్లోకానికి శ్లోకానికి సంబంధం అవుతారు పూర్వశ్లోకంలో ఏమని చెప్పారంటే నన్ను పొందిన వాళ్ళు తిరిగి పుట్టారు వాళ్ళకి పునర్జన్మ లేదు సపోజ్ నిన్ను పొందలేదయా నిన్ను పొందలేదు నిన్ను పొందలేదు అంటే నీకంటే భిన్నమైన దారిని పొందినవారు పునఃత్వత్ అన్యత్ ప్రాప్త నీకంటే భిన్నమైన దారిని పొందిన వాళ్ళు కిం పునః పునరావృతంతో వాళ్ళు తిరిగి మళ్ళీ పుడతారా ఏమి నిన్ను పొందిన వాళ్ళు ఇంక పునరావృత్తి లేదు అన్నారు కదా నిన్ను కాకుండా మరో దాన్ని పొందితే వాళ్ళకేమైనా పునరావృతి ఉంటుందా ఏమి ఎస్ అని ప్రశ్న వేసుకుని సమాధానం ఆ బ్రహ్మేతి ఆ బ్రహ్మభువనాత్వస్మిన్ భూతా నీతి భువనం భూతానికి అంటే ప్రాణులు ప్రాణులు ఉండే స్థానము కనుక భువనం అని పేరు వచ్చింది బ్రహ్మణో భువనం బ్రహ్మభువనం బ్రహ్మలోకర్థ బ్రహ్మదేవుని యొక్క భువనము అంటే బ్రహ్మలోకము అనర్థం ఆ బ్రహ్మభువనాత్ సహ బ్రహ్మభువనేనా అర్థం ఒకట ఆ అనే అనే అవ్యయం పెడితే పంచమీ ఔష్ణు సహ అనే అవ్యయం పెడితే తృతీయ ఔష్ణు బ్రహ్మభువనాత్ ఆ అంటే బ్రహ్మలోకముతో సహ బ్రహ్మభువన సహ బ్రహ్మలోకంతో సహాకానరావర్తిన పునరావర్తన స్వభావాహ ఆ ఇన్ను ఉంది ఆవర్తిన ఇన్ను ఉంది చూసే ఆ ఇన్నుకి స్వభావము అర్థం స్వభావార్థంలో వచ్చే ప్రత్యేక అంటే బై నేచర్ వెళ్ళిన వాళ్ళందరూ వాపసు వస్తారు బై నేచర్ విజిటర్ వీసాలు అంటే ఇప్పుడు అమెరికా వెళ్ళే వాళ్ళకి అనేక వీసాలు ఉన్నాయి హెచ్ వన్ వీసా విజిటర్ వీసా ఇలాంటివి విజిటర్ వీసా అంటే బీవన్ వీసా అంటారు బీవన్లో బిటు లడ్నో ఈ విజిటర్ వీసా ఇస్తారు అంటే మీరు విజిటర్ అనే స్టేటస్లో వెళుతున్నారు విజిటర్ అంటే యాత్రికులు అనే స్టేటస్లో వెళుతున్నారు వెళితే అక్కడ దగ్గరనే న్యూయార్క్ ఎయిర్పోర్ట్లోనే అక్కడ చూపుతారు కదా ఆ పాస్పోర్ట్ కంట్రోల్లో ఉంటుంది ఇమ్మిగ్రేషన్ వాడు చూస్తారు ఓహో మీ విజిటర్ వా సరేలే ఎంతకాలం ఉంటాం ఉండేవి ఉంటావా అట్టలు ఉంటావా అని ఉంటాం మూడు నెలలకు స్టాంపు ఆరు నెలలకు స్టాంపు పెట్టుకుంటూ ఉంటాడు అంటే నేను ఆరు నెలలు ఉందామనుకుంటున్నానండి బాబు మహాశయ నన్ను చెప్పాలి అంటే ఎందుకు ఆరు నెలలు ఏం చేస్తావు మూడు నెలలు వండుకొని అంటాడు కాదా నేను టికెట్ వాడికి కొనుక్కున్నాను ఇప్పుడు నన్ను మళ్ళీ టికెట్ మార్చమంటే కష్టం అవుతుంది నేను ఆరు నెలలు ఉండాలి అని చెప్తే వాడు సంతోషిస్తే ఆరు నెలల స్టాంపులు వేస్తాయి ఈ మంగళాలన్నీ నాకు అయ్యాయి ఓసారి ఎంతకాలం ఉన్నామనుకుంటున్నాను అంటే నేనున్నాను రెండు నెలలు ఉందా నాకు టీచింగ్ షెడ్యూల్ రెండే నెల ఉంది నేను ఆ తర్వాత వెళ్ళిపోతాను అని చెప్పాను నేను ఉన్న సత్యం చెప్పేస్తే పనే దానికి దాన్ని సపోర్ట్ చేసి ఇంక ఆర్గ్యుమెంట్లు ఏముండవు ఉన్నది చెప్పేసి చెబుతు కూర్చోవడం వాడు ఏదిస్తే అని చూసుకోండి మూడు నెలలు స్టార్ట్ వేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి ఎంతకాలం నేను అడిగాడు నేను పది రోజులు ఉంటాను అని చెప్పాను పది రోజులు అంతే పను ఆ తర్వాత వెళ్ళిపోతాను నేను అనుకున్నాను నూనె నెలలో స్టాంపు వేస్తాను కదా వీడితే అలా కూడా చేయలేదు పెరని పిచ్చుకుని పది రోజులు అది రాసే ఆ కాబట్టి విజిటర్ వీసాకి ఓ వ్యవస్థే ఉండదు వీడి పుణ్యం అంత అలాగే అవి స్వర్గానికి విజిటర్ వీసా కూడా స్టాంపు వేస్తారు వేసి ఆ ఉండు కొంతకాలం ఉండని పనులు చేస్తాను పునరావృత మహాభారతంలో ఒక అర్థం ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆది పర్వంలో ఉంది ఏయాతి మహారాజు స్వర్గానికి పోయాడు పుణ్యం చేస్తుంది వాళ్ళు విజిటరే అందరూ విజిటర్సే స్వర్గంలో అందరూ విజిటర్సే ఇంద్రుడు కూడా విజిటరే అందరూ ఇమ్మిగ్రెంట్సే సో ఏయాతి వెంటే అతను భోగాలు అనుభవిస్తున్నాడు వాళ్ళు స్టాంపు వేశారు విజిటర్ వేసా స్టాంపు వేశారు ఆ ఫలానా కాలం అయిన వెంటనే నువ్వు వెనక్కి పోవాలి వెనక్కి పంపించేస్తావు పంపించేద్దాం అంటే ఏ ఏం చేసాడో తెలుసినా అప్పుడప్పుడు విత్ అయిపోయినా కూడా ఎక్కడో దాముకుంటాను వాళ్ళని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని అంటారు ఏ అలాంటి పని చేయడానికి ప్రయత్నించు ఈ స్వర్గంలో ఈ డ్యాన్సులు ఈ పార్టీలు బాగున్నాయి నేను అంతకంగా పోయేది ఏంటనే వెళ్ళను అంటే వెళ్ళను అంటే ఇంద్రుడు ఆ ఎకౌండ్ చూస్తుంది ఏ యాతి ఇంకా ఉన్నాడో విడిపోయాడ అంటే ఇంకా వెళ్లేదండి కనపడలే వెతికి వస్తాం వెతికిపో డీపోర్టేషన్ ఉంటారు సో ఏ యాతిని డీపోర్ట్ చేసేస్తాను పంపించేస్తారు మరి అప్పుడు ఏ యాతి ఒక కోరిక కోరుతాం నేను ఇంతకాలం పంపింగ్ చేసి స్వర్గంలో ఉన్నాను కదా పోనీ ఇంకో నాలుగు రోజులు అంటే కూడా ఎక్కువ వెళ్ళిపోవలసి సరే అయితే ఎక్కడికి పంపిస్తామంటే ఏమో అట్రాం ఎక్కడికైనా పంపిస్తాం అలా ఎక్కడైతే సత్సంగం అవుతూ ఉంటుందో శాస్త్రశ్రవణానికి అవకాశం ఎక్కడ ఉంటుందో పద్మారావు నగర్ లాంటి చోట ఏదో చూసి అక్కడికి నన్ను పంపించవలసినది అని కోరతాడు కోరితే ఇంద్రుడు సంతోషించి సరే నీ కోరిక నేను తీరుస్తున్నాను అని యయాతిని ఒక యజ్ఞం జరిగే చోట పుట్టిట్లా చేస్తాడు ఆ యజ్ఞశాలలో ఈయన పుట్టి పెరిగేవాడు పెద్దవాడు ఉంటాడు అక్కడ యజ్ఞం అవుతుంది ఆ యజ్ఞశాలకి అష్టకుడు అనే మహాత్ముడు విజిట్ చేయటానికి వస్తుంది ఈ యయాతి వెళ్ళి అష్టకుని దర్శించి ఆయనతోటి మాట్లాడతారు అష్టక యయాతి సంవాదము అని చక్కటి భాగము ఆదిపనంలో వస్తుంది సో ఈ పాయింట్ ఈజ్ పునరావర్తిన స్వర్గానికి ఈ కథంతా మనం చెప్పుకున్నాం మళ్ళీ భాష్యం చూసేస్తే ఒకసారి మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాము సో ఎలాంటి వాడైనా సరే వాపసు వచ్చేస్తారు హే అర్జున కానీ ఒక్కడికి మాత్రం ఇరువురు వర్తించదు ఒక్కడికి వర్తించదు ఆత్మజ్ఞానికి వర్తించదు మాపేత్యు కౌన్యా పునర్జన్మ పునరుత్పత్తి నీతే నన్ను పొందిన వాడికి మాత్రం పునర్జన్మ ఉండదు సహస్రయుగపర్యంతం అహర్యద్బ్రహ్మణో విదు రాత్రి సహస్రాత్రి జనా శా వెరీ ఇన్ట్రెస్టింగ్ శ్లో అవతర బ్రహ్మలసీత కస్మాత్ పునరావర్తిన బ్రహ్మలోకంతో సహ దానికి కూడా ఎగ్జంప్షన్ లేదు బ్రహ్మలోకంతో సహా పుణ్యలోకాలన్నీ కూడా పునరావృత్తి స్వభావము కలవియే అని మనం చూసాం ఎందువల్ల కస్మాత్ దానికి కారణం ఏమిటండి బ్రహ్మలోకం అంటే బ్రహ్మదేవుడు ఉండే లోకం అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా పునరావృత్తి అని స్వర్గానికి వెళ్ళిన వాడికి పునరావృతి ఎందువల్ల కారణం ఏమిటి అనే ఒక ప్రశ్న వదిస్తుంది సమాధానం కాలపరి చిన్న బ్రహ్మలోకంతో సహా సకల పుణ్యలోకాలు కూడా కాలము యొక్క గుప్పెట్లో ఉన్నాయి కాలము వాటిని కబళిస్తుంది బ్రహ్మదేవుడికి కూడా కాలము యొక్క ప్రభావము తప్పదేవుడి కూడా నేను ఎవరికో భిక్షకు వెళ్ళిన సందర్భంలో అంటే మరి ఇలా చెప్పచ్చు చెప్పకూడదు దేవానంద్ కనపడ్డాడు టీవీ స్క్రీన్ దేవానందని ఒక ఆయన మా చిన్నప్పుడు ఆయన పెద్ద హీరో పంతొమ్మిది అప్పుడు ఎలా ఉండేవాడు ఎలా పడితే చాలా హీరో డ్యాన్స్ అప్పుడు అతని ముఖాన్ని చూసి ఇప్పుడు అతని ముఖాన్ని చూస్తే అతని గురించి నాకేమనిపించలేదు అతను గొప్ప హీరో అతను చాలా గొప్పవాడు అతని మీద అనుకోయలేదు నాకేమనిపించింది ఆహా కాలము ఎంతటి ప్రభావశాలి అనిపించింది మీలో ఎవరినో చూసారు ఓసారి నేను పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫీ నాది నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫీ ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫీ నేను ఎప్పుడు దిగాను అంటే అది పెద్ద కేసు అనమాట హైస్కూల్లో హెడ్ మాస్టర్ ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఎస్ఎస్ఎల్సీ ఆ రోజులో ఎస్ఎస్ఎల్సీ అని ఉండదు ఆ పరీక్షకు వెళ్ళే ముందు ఫోటో దిగాము మేము అందరం కూడా విడివిడిగా ఆ ఫోటో కనపడింది అది చూసి ఏ వెళ్ళదు ఈ ఫోటో అని ఆశ్చర్యం గారు అంటే మా అమ్మగారు అన్నారు వెర్రిమోహన్ అంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫోటో ఇలా కొట్టుకునే అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసి మళ్ళీ కాలము ఎంత ప్రభావశాలి అని అనిపించింది కాలం చాలా ప్రభావశాలి ఒకప్పుడు ఆ మనుషుని చూసి మళ్ళీ ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత మనుషుని చూస్తే ఆ మనిషేనా ఈ మనిషి అని ఆశ్చర్య వస్తుంది ఎమేజింగ్ కాలము కాలము అందరినీ కబలించి వేస్తుంది ఎవ్వరూ ఎక్సెప్షన్ ఉంటారు ఇంద్రుడు యముడు వరుణుడు దిక్పాలకులు బృహస్పతి సో బ్రహ్మదేవుడు హిరణ్యగన్పుణంటారు అందరూ కాలము యొక్క ప్రభావంలో ఉంటారు సో కాల పరిచ్ఛిందా కాబట్టి కాలమునకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఒక్కడు మాత్రమే దక్కుతారు మిగతా వాళ్ళందరూ కాలము చేత కబళించి వేయబడుతూ ఉంటారు జతనే ఆత్మతత్వానికి అకాల హాని సంత శ్రీ అకాల అని విన్నారా సో అక్కడ గురునానక్ మహాశివుడు ఆత్మతత్వాన్ని గురించే చెప్తున్నారు గురు నానక్ ఆత్మతత్వాన్ని బోధించిన సాధు సంతులలో అగ్రగణ్యుడారు సత్ శ్రీ అకాల్ సత్ సత్ సత్ ఆత్మతత్వానికి సత్ అని పేరు సదైవ సౌమ్యేదం గ్రహీతి సకల దాని మాయాశక్తికి శ్రీ అని అది కాలము అతీతమైనది అకాల ఎనివే కాబట్టి ఈ లోకములన్నీ కూడా కాలపరిచ్ఛిన్నములై ఉన్నట్టు చేత కాలము వాటికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది పరిచ్ఛిన్నము అంటే ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది సీమ హద్దుని నిర్ధారిస్తుంది కాబట్టి ఆ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి వాపస్సు రావలసినదే కాల పరిచ్ఛేదత్వాత్ కథం అది ఎల్లాగా అంటే ఏది ఎలాగా కాలపరిచ్ఛేదము కొంచెం వివరించి చెప్పండి అని ఇప్పుడు శ్లోకం పెట్టింది ఈ అవతారిక లేకపోతే పూర్వ శ్లోకానికి ఈ శ్లోకానికి మధ్యలో ఉండే కనెక్షన్ మీకు అర్థం కాదు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా ఆ శ్లోకాలు అలా కనపడుతుంది కొంతమంది పప్పు చేస్తారు పప్పు చేత చేటం చేత కాకపోతే పప్పు వడ్డించేప్పుడు ఈ పప్పు అంతా ఓవైపుకి నీళ్ళన్నీ ఇంకోవైపు వేస్తాయి ఆ రకంగా ముందు శ్లోకాలకి ఈ శ్లోకాలకి ఏమీ సబంధమే లేదు సో ఏ కలెక్షన్ లేదు అన్నట్టుగా వస్తాయి కానీ అవతారిక మధ్యలో పెడితే ఓహో ఎంత ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్తుంది అని ఎనివే అహహ బ్రహ్మణ విదు బ్రహ్మదేవునికి ఆ బ్రహ్మదేవుని కాలమానాన్ని చెప్తున్నారు సహస్రయుగ పర్యంతం బ్రహ్మణ యత్ అహహ విదు ఈ రకంగా తెలుసుకుంటారు విదు అంటే తెలుసుకుంటారు ఎవరు ఆత్మవిదులు కాదు ఆత్మస్వరూపం తెలుసున్న వాళ్ళు కాదు వీళ్ళు మరి వీళ్ళే ఈ జనం ఎవరండి అహోరాత్ర విధో జన ఈ జనం వేరు ఆత్మవిధులైన జనం వేరు అహోరాత్ర విధులైన జనం వేరు ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క సమాచారం మీరు బ్రహ్మనిష్ఠుడి దగ్గరికి వెళ్తే వాడు ఆత్మస్వరూపాన్ని గురించే చెప్తాడు ఇంకా ఏంటంటే మీరు సపోజ్ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళారు ఆయన ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తాడా చెప్ప ఆయన ఏం చెప్తాడు క్యకులేషన్ సో క్యాల్కులేటివ్ అన్ని అలా క్యాల్కులేషన్ మీరు ఎప్పుడు పుట్టారు మేము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై అంటే కుర్రాళ్ళు అయితే యాభైలో యాభైలో పుట్టారా ఏ టిథి ఏ నక్షత్రం అప్పుడే క్యాల్కులేషన్ చేసి అన్ని బుర్రలు అలా సిద్ధంగా ఉంటాయి అప్పుడే క్యాల్కులేషన్ చేస్తుంది అయితే ఒక ఇది ఉంది జ్యోతిషం సాఫ్ట్వేర్ కనుక లోడ్ చేసుకుంటే దీంట్లో ల్యాప్టాప్లో జ్యోతిషం సాఫ్ట్వేర్లు ఉన్నాయి మామూలుగా మీకువల్ల మీరు అకౌంట్స్ ఏదైనా చేయాలనుకుంటే ఆ రకం మొదలైన సాఫ్ట్వేర్ కొనుక్కొని అకౌంట్స్ చేసుకోవచ్చు స్టాక్ దానికి సంబంధించి సాఫ్ట్వేర్లు ఉన్నాయి అలాగే మీరు జ్యోతిషం చెప్పాలనుకుంటే దానికో సాఫ్ట్వేర్ ఉంటుంది మనవాళ్ళే తయారు చేశారు మనవాళ్ళు ఇంజనీరింగ్లో ఏదైనా సామాన్యులు అనుకుంటున్నారా సో ఈ జ్యోతిషం సాఫ్ట్వేర్ మీరు కొనుక్కుని అది పెట్టుకోవాలి దాంట్లో సాఫ్ట్వేర్ అంటే చిన్న సీడి ఉంటుంది దాంట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోవటం అది ఉంటే మీరు దాంట్లో డేటు టైము ప్లేసు ఇచ్చేసి క్లిక్ అని అది మీ జాతకం అంతా బయటపడుతుంది ప్రింట్ చేసి ఇచ్చేస్తారు అది క్యాల్కులేషన్స్ ఇచ్చేస్తాం సో ఆ జ్యోతిష్కుడు ఏం చేస్తాడు క్యాల్కులేషన్ చేస్తుంటాడు ఎవడి ట్రేడ్ వాడిది ఎవడి సంస్కారం వాడిది సపోజ్ మీరు కర్మకాండ వారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి వాడికి క్యాల్కులేషన్స్ అవి ఏం చేయడం అయా మనస్సు బాగోలేదంటే ఎందుకు మనసు బావలేదు అంటే ఏదో ఇంట్లో ఇలా ఉంది ఓకే ఆ ఫలానా కర్మ చేసుకోండి మీకు ఇంత తగ్గిపోతుంది కర్మవాది ఈ పూజ చేసుకోండి ఆ పూజ చేసుకోండి అని ఆయన క్యాలిక్యులేషన్ ఆయన ఆయన లెక్క అంతా వేరే ఉంటుంది ఉపాసకుడు ఉంటాయి వాళ్ళ ధోరణి అంతా ఉండి వేరే ఎంత డిఫరెన్స్ అంటే అలాగా మీరు క్లియర్ కట్ డిమార్కెట్ చేసేయచ్చు ఉపాసకుడి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఈ మధ్యన మనసు బాగట్లేదు ఇంట్లో చెప్పిన మాట్లాడటం లేదు కొడుకును ఎవ ఉంటాయి కదా ఇటు బాధలు సంసారాలే ఉంటాయి సన్యాసులకే ఉంటాయి సన్యాసులు ఉండి బాధలకు సో ఇలా ఉండండి అంటే ఆయన ఆలోచించి మీరు గౌతమ అనే నామాన్ని చెప్పించండి అంటాడు గౌతమా అనే నామాన్ని చెప్పకొని రామా అనే నామాన్ని చెప్పిన రామనామం అది వేరే మళ్ళా అనే నామాన్ని జ ఏం చెప్పిస్తా ఉండే వాళ్ళు అలా అనుకోండి గౌతమా అని మీరు జపించక జుకుంటే మీకు ఆ సమస్య పరిష్కారం అయిపోతుందని వీడు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి ఆయన చెప్పేదానికి పోలిక అసలు ఏమీ ఉండదు ఎవళ్ళ ధోరణలో వాళ్ళు చెప్తారు ఇలాంటి సంప్రదాయాలు వీటికి సంప్రదాయాన్ని పేరు పెట్టచ్చు అనుకుంటాను హుషారు ఏదో పేరు పెట్టాలి కదా గౌడపాదాచార్యులు వైద్య ప్రకరణంలో నలభై రెండు సంప్రదాయాలని లెక్క లెక్క పెట్టాడు నలభై ఉన్నాయి నేను మూడో నాలుగో చెప్పాను ఈ వేళ్ళలో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు కాలగణలో స్పెషలిస్టులు ఉన్నారు వాళ్ళు మీరు ఏం మాట్లాడినా వాడు కాలాన్ని గణిస్తారు ఏది చెప్పినా కాలాన్ని గణిస్తే సాంఖ్యులను ఉన్నారు కపిల సాంఖ్యలు వాళ్ళు మీరు వాడిని కదిలిస్తే వాడు సంఖ్య మాట్లాడుతారు వాడిని ఇలా టచ్ చేశారు అనుకోండి వీణని టచ్ చేస్తే అదొక ధ్వరస్తుంది వైలిన్ టచ్ చేస్తే ఇంకో ధ్వని వస్తుంది సో వేణువులోకి గాలి పూర్తి మరో ధ్వని వస్తుంది ఆ రకంగా ఈ సాంఖ్యుణ్ణి టచ్ చేసి ఇలా కలిపారు అనుకోండి కలిపితే ఇరవై తత్వాలు ఉన్నాయి ఇక్కడ ఏమిటంటే తత్వాలు అన్నీ ఉన్నాయా అంటే వాటినే పదిహేడు తత్వాలుగా కుదించే అవకాశం ఉంది అలా కుదిస్తే మరి ఏమీ తగ్గిపోవాలంటే మీరు కుదించడం ఇష్టం లేకపోతే ఎక్స్పాండ్ చేస్తే ముప్పై ఎనిమిది తత్వాలు వస్తాయి ఎప్పుడూ సంఖ్యలే మాట ఇంక వేరే మాటే లేదు అంచేతలే వాళ్ళకి సాంఖ్యులు పేరు పెట్టారు కపిల సంఖ్యలు ఎప్పుడూ సంఖ్య గురించే సంఖ్య తప్ప ఇంకొకటి లేదు ఆ రకంగా ఎవరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆత్మస్వరూపం మినహాయించి అన్నీ మాట్లాడుతున్నా దేవ విధాన అని గౌడపదాచార్యులు లెక్క పెట్టారు వాళ్ళు దేవతాజ్ఞానం వాళ్ళని మాట్లాడే ఏం మాట్లాడినా ఇప్పుడు కుబేరుణ్ణి పూజించే టైం ఇది వరుణున్నప్పుడు పూజించాలి ఇంద్రుణ్ణి ఇప్పుడు పూజించాలి అగ్ని పూజించాలి మనకి శరీర ఆరోగ్యం బాగోలేకపోయినట్లయితే ఆ దేవతలు పూజించాలి ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే ఈ దేవతలు అని ఇంకా వాడి అతని దగ్గర ఒక టూ ఆర్ త్రీ డజన్ దేవత ఉంటారు అతని గుప్పిట్లో ఉంటారు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఓ దేవతను తీసుకోయపెడతాయి ఆత్మస్వరూపం తెలియని వాళ్ళు నలభై రెండు రకాలు మన గౌడపాదాచార్యుల కాలం నాటికి హిందూ సమాజంలో ఉన్నారు ఈ సాంఖ్యులు అంటే న్యూమరాలజిస్టులు సాంఖ్యుల లెక్కలో మ్యూమరాలజీ అని ఉంటారు ఈ మధ్యన ఇంకొక ఆలజీ ఒకటి వచ్చింది ఈ నలభై రెండు కాకుండా నలభై మూడోది అదేమిటంటే స్పెల్లింగ్ ఆలజీ మీ పేరేమిటి ఇప్పుడు మీరు వచ్చారనుకోండి ఎవరన్నా స్వామీజీ ఈ మధ్యన ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు అని వచ్చారనుకోండి మీ పేరేమిటి మీ పేరు సుబ్బారావు ఇది కాగిత రాయండి మీ తెలుగులో రాస్తే ఇది ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఆలజీ ఇంగ్లీష్లో రాయండి ఒక ఎస్ఏబిబిఏ అని రాసి పక్కన చిన్న గ్యాప్ ఇచ్చి ఆర్ఏఓ ఆర్ఏఓ అని రాస్తారు కదా ఆయన వెంటనే దీన్ని మీరు ఆర్ఏఓ కొట్టేసి ఆర్ఓ డబ్ల్యూఓని రాసి ఈ పెళ్లి పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలి కార్డ్స్ ఉన్నాయా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇంకా అయిన పెట్టిన కార్డులు అవన్నీ అవతల పారేసి కొత్త కార్డులు కొట్టించండి సంతకం ఎలా సంతకం ఈ వేట నుంచి మార్చి చెయ్యండి ఆర్ఓ డబ్ల్యూఓ సంతకం బ్యాంకు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను సంతకం మార్చుకున్నాను అని వాడి దగ్గర అఫిడవిట్ ఇచ్చి మార్చుకుంటాను అలా మార్చుకుంటే నాకు నా ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అది ఎలాగంటే నీ స్పెల్లింగ్ బాగులేకపోతే నీ ప్రారంభం బాగోలేదు స్పెల్లింగ్ మారిపోతే కరెక్ట్ అయిపోతే నీకు మార్పు మరి ఆ స్పెల్లింగ్ ఎవరికి ఆయనకే తెలుస్తుంది మన ఎవరికీ తెలియదు ఆయనకే తెలుస్తుంది యుడబ్ల్యూ ఎప్పుడు ఏది పెట్టాలి వై ఇలాంటి హాఫ్ మొబైల్స్ ఉన్నాయి ఇది ఒక పెద్ద శాస్త్రం మీరు ఆశ్చర్యపడుతున్నారా దీ బాంబేలో ఒక ఆయన ఉన్నాడు దీంట్లో స్పెషలిస్ట్ ఆయన అపాయింట్మెంట్ పదిహేను రోజులు మీరు క్యూలో ఉండాలి ఆయన అపాయింట్మెంట్తో సో లోకల్లో అనేక రకాలుగా ఆలోచన ఆత్మస్వరూపం మినహాయించి ఆత్మస్వరూపాన్ని వీడు ఎప్పుడైతే దాని నుంచి ఎప్పుడైతే జారిపోయాడో ఇంకా వాడి ఎటు వెళ్తాడది ఎవరు చెప్పలేదు అటువంటి గ్రూప్స్ అనేకంలో అహోరాత్రం ఇదో జనా ఇదో గ్రూపు వీళ్ళు ఎంతసేపు రాత్రి మొగళ్ళు క్యాల్కులేషన్లో ఉంటారు రాత్రిం మగళ్ళు క్యాల్కులేషన్ ఎప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంటర్నేషనల్ హోటల్స్లో ఆ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళగానే వాడివి రకాల ఆరు త్లాక్స్ సిక్స్ క్లాక్స్ ఉంటాయి దాంట్లో మీరు న్యూఢిల్లీలో వెళ్ళారనుకోండి రిసెప్షనిస్ట్కి ఢిల్లీ క్లాక్ ఉంటుంది టైము మధ్యాహ్నం మూడు అయింది న్యూయార్క్లో ఆ టైం ఎప్పుడు ఆ టోక్యోలో ఆ టైం ఎప్పుడు అవన్నీ క్లాక్స్ ఉంటాయి మీరు ఏమండి ఇప్పుడు న్యూయార్క్లో టైం ఎంతండి అంటే రాత్రికి రెండు ఉన్నారా చూపిస్తుంది అదో దట్ ఈస్ వన్ కౌంటర్ వన్ కైండ్ ఆఫ్ క్యాల్కులేషన్ దానికి ఏదో పర్పస్ ఉంది ఎవడి ఫీల్డ్ వాడితే ఈ ప్రతి వ్యక్తి కూడా వాడి ఫీల్డ్లో వాడు పెద్ద పండితుడు అటువంటి ఈ అహోరాత్రా గణన వాళ్ళు పంతకొని ఉన్నారు వాళ్ళని అహోరాత్ర విధో జనా అని అంటారు వాళ్ళు ఎలా లెక్క ఒక రోజు పొగలు రాత్రి కలిపితే ఒక దినం అవుతుంది కదా మానవుని దినము బ్రహ్మదేవుని యొక్క దినము రెండు ఒకటి కాదు రెండు వేరువేరు ఇది వేరు అది వేరు మానవుల దినము పితృదేవతల దినము వేరువేరు దేవతల దినము అది వేరే ఇది ఎలాగంటే మానవుల యొక్క ఒక పక్షం అంటే పదిహేను రఫ్గా ఒక పక్షము పితృదేవతలకి ఒక పొగలు అవుతుంది శుక్ల పక్షం వీళ్ళ కృష్ణపక్షం పితృదేవతలకి రాత్రి ఉంటుంది అంటే వీళ్ళకి నెల అయ్యేప్పటికీ పితృదేవతలకి ఎంత ఒక రోజైంది అప్పుడే నేను అప్పుడే అహోరాత్ర విధో జనాహలో నాకు సర్టిఫికేట్స్ ఇస్తానా ఎవరు ఆ చూడండి ఎన్ని విషయాలు చెప్తున్నాను అహోరాత్రాల కౌంటు బాగా తెలుస్తుంది జన్మదు అని సో ఈ కౌంట్ ఇలాగే ఉంటుంది నేను మీకు దృష్టాంతం చెప్తాను ఒకసారి అమెరికాలో ఉండగా మా మిత్రుడు ఫోన్ చేశాడు ఇండియా నుంచి ఫోన్ చేస్తే మాట్లాడుతాడు స్వామీజీ అక్కడ ఇప్పుడు ఏమిటి పొగలా రాత్రి అన అందుకే క్యూరియాసిటీ ఉంటుంది కదా అంటే నేను అన్నాను ఇక్కడ ఉదయం పొద్దున్న ఏడైందో అన్న అంటే అతను అంటాడు ఓహో అలాగా మీరు మా కంటే పది పన్నెండు గంటలు ముందున్నారు అంటాడు అంటే ఇక్కడ రాత్రి కదా మీరు మాకంటే పది గంటలు ముందు ఉన్నారు అని అన్నాడు నేను నీ మొహంలో ముందుండడం ఏమిటి ఇద్దరం ముందుంటే మాట్లాడతామండి మన ఇద్దరం ఒకే కాలంలో ఉన్నాం కదయా అని నేను ఒకే కాలంలో ఉండడం ఏంటండి స్వామీజీ మీకేం మతిపోయిందా ఏమీ మీరు మాకంటే పన్నెండు గంటలు ముందున్నారు అని అతను కాకినాడ నుంచి ఫోన్ చేశాను ముందున్నా నేను అన్నాను ఏమో వేదార్థం చదివావు నేర్చుకున్నది ముందుండడం ఏంటండి మన ఇద్దరం ఒకే సమాజం ఒకే కాలంలో ఉండేవా ముందున్నాను నేను లేరంటారు అయ్యో మీరు అర్థం చేసుకోవట్లేదు మీరు మాకంటే పన్నెండు గంటలు ముందు ఉన్నారండి అతను అహోరాత్ర విధో జన అంటే ఆ మనస్సు ఆ కాలగణనలో రాత్రింబగళ్ళ క్యాల్కులేషన్లో ఫిక్స్ అయ్యింది ఇప్పుడు మానవుల యొక్క ఆరు మాసాలు ఉత్తరాయణం దేవతలకి పొగను మానవుల దక్షిణాయనం దేవతలకు రాత్రి అంటే మనకు ఒక సంవత్సరం పూర్తయ్యేపటికి దేవతలకి ఒక రోజు ఒక దినం పూర్తయిన అయితే మరి బ్రహ్మదేవుడి క్యాల్కులేషన్ ఎలాగా అంటే చెప్తా చూడండి కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం కలియుగం అంతమైపోతూ ఉందని గోలపెడతారు వీళ్ళ మొహం కదండి నాలుగు సంవత్సరాలు కలియుగం అంత అవడం ఏమిటి ఇప్పుడు ఎన్నో సంవత్సరం నడుస్తుంది ఐదు వేల ఆరు వందల చిల్లర సంవత్సరం నడుస్తుంది నాలుగు లక్షల ముప్పై రెండు వేలు ఎక్కడ ఐదు వేల ఆరు వందలు ఎక్కడ ఇంకా మూడు లక్షల తొంభై తొమ్మిది వేలు ఇంకా సంవత్సరాలు నడిస్తే అప్పుడు కలియుగం అంతమవుతుంది ఎవడి గోలవాటిది కలియుగం పంతొమ్మిది వందల తొంభై పెద్ద గడబిడ చేసి ఒక ఆయన పుస్తకం రాశాడు ఇంతలా ఒక పుస్తకం హీ సోల్డ్ ఆల్ది కాపీస్ నా అద్వైత పగరంధం కాపీలు నా కాపీలు నా దగ్గరే ఉన్నాయి ఎవరికే అక్కర్లేదు అద్వైత మగరంధం ఎవరికి కావాలండి అహమస్మి సదాభామి ఎవరికి అహమస్మి నేను ఉన్నాను నేను పుట్టాను అంటే శోభ కానీ నేను ఉండేటువంటి ఏముంది దాంట్లో అన్ని కాపీలు అమ్ముడే పెద్ద ఖరీదు పెట్టినా కూడా అమ్ముడైంది అది నైన్టీన్ ఎయిటీస్లో ఆ పుస్తకాన్ని ఖండిస్తూ ఒక ఆయన ఓ పండితుడు నేను ఆయన మంచి పండితుడు ఆయన శక్తి స్ఫూర్తులు బాగా తెలుస్తుంది ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కలియుగం అంతం కాదు ప్రళయం రాదు ఏమీ రాదు ఇదంతా కూడా కల్పన అని ఆయన ఖండన పుస్తకం ఒకటి రాశారు అవి పోయాయి అవి అవి జరామణి అయ్యాయి అవి చరామణి ఇద్దరూ వాళ్ళ పుస్తకాలు రాసి ఆ పుస్తకాల సంఖ్యలో ఇంకో పుస్తకాన్ని చేర్చుకున్నారు పంతొమ్మిది వచ్చింది ఈయన ఉన్నాడు అయినా ఉన్నాడు కాలం అలా గడుస్తుంది తొంభై తొమ్మిది తర్వాత ఇప్పుడు రెండు వేల పన్నెండు అని అప్పుడే పదకొండు వచ్చేసింది రెండు వేల పదకొండు చూస్తుండగా వస్తుంది మళ్ళీ రెండు వేల మీకు నేను పాఠం చెప్పిన పాఠం చెప్పే మళ్ళీ ఈ ప్రస్తావన నేను చేస్తాను అదిగో అప్పుడు అలా చెప్పారండి ఎలా ఉంటారా అలాగే పుస్తకాలు అవి రాశారు టీవీల్లో కూడా ఇంటర్వ్యూలో అవి ఇచ్చారు రెండు వేల ప్రపంచం అయిపోతుందని అలా అన్నారా ఈ మధ్యన అన్నారు కదా అన్నారు చూసారా ఏమీ కాలేదు మళ్ళీ మనందరం ఇక్కడ కూర్చొని గీత పాఠం అధ్యాయం పదో అధ్యాయం చదువుకుంటూ ఉంటాము నక్షత్రాలు కొత్త నక్షత్రాలు పుడుతూ ఉంటాయి పాత నక్షత్రాలు పోతూ ఉంటాయి అది ఎప్పుడూ దట్ ఈస్ ఎ వెరీ రొటీన్ థింగ్ ఇమేజ్ ఇంకోటి పన్నెండు రాసులు కాకుండా పదమూడో రాశి కనిపెట్టారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు పన్నెండు రాసులతోటి కాలక్షేపం చేస్తున్నాం ఇప్పుడు ఈ కాల్యులేషన్స్ అన్నీ ఉండి ఎవరైనా కొత్త సాఫ్ట్వేర్ ఏదో వర్క్ రావాలి ఏదో అహోరాత్రం ఇదో జనం వీళ్ళ మనస్సు నుండి అంకెలు లెక్కలు కాల్కులేషన్స్ ఇవే ఉంటాయండి ఆత్మస్వరూపాల గురించి తెలుసుకునే పనేలేదు ఎనీవే సో నాలుగు లక్షల ముప్పై రెండు వేలు కలియుగం ఏమంటే దానికి డబుల్ ద్వాపర యుగం ట్రిపుల్ మూడు రెట్లు త్రేతాయుగం నాలుగు రెట్లు సత్య యుగము అంటే కృత యుగము అని అంటే అంటే ఫోర్ టైమ్స్ ఇప్పుడు ఈ నాలుగు కలపడ క్రిత ప్లస్ త్రేత ప్లస్ ద్వాపర ప్లస్ కలి కలిపితే ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ టెన్ అవుతుంది టెన్ టైమ్స్ ఫోర్ ల్యాక్స్ థర్టీ అంటే నలభై లక్షల ఇరవై వేలు కలిస్తే నాలుగు యుగాల కలయిక దాన్ని మహాయుగము అని అంటారు దానికే ఆ కల్ప కాదు అప్పుడే ఇంకా ఉంది కల్పం మహాయుగము దానికే చతుర్యుగము అని పేరు ఏమంటే అటువంటి చతుర్యుగములు వెయ్యి వెయ్యి చతుర్యుగములు బ్రహ్మదేవునికి ఒక పగలు సహస్ర యుగ పర్యంతం యుగ అంటే చతుర్యుగా అర్థం ఒక యుగం అని కాదు ఒక ఫలానా కాదు నాలుగు యుగముల కలయి అంటే ఏమైనట్టు నలభై మూడు లక్షల ఇరవై వేలు ఉంది కదా దాన్ని వెయ్యి పెట్టి గురించాలి ముందు వంద పెట్టి గురించండి నలభై మూడు లక్షల ఇరవై వేలని వంద పెట్టి మునిస్తే నలభై మూడు కోట్ల ఇరవై వేలు అవుతుంది ఇంకో 10 పెట్టి గుడించాలి అంటే నాలుగు వందల ముప్పై కోట్ల ఇరవై లక్షల సంవత్సరాలు అవుతుంది దీన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్లో చెప్పడం కొంచెం తేలిక ఇప్పుడు చతుర్యుగము అంటే నలభై మూడు లక్షలు కదా ఫోర్ పాయింట్ త్రీ టూ మిలియన్ ఓకే ఇప్పుడు దీన్ని మీరు థౌజండ్ పెట్టుకునించాలి ఫోర్ పాయింట్ త్రీ టూని థౌజండ్ పెట్టుకునిస్తే మిలియన్ థౌజండ్ పెడితే బిలియన్ అవుతుంది ఫోర్ బిలియన్ టూ జీ స్పెక్ట్రమ్ అంతా బిలియన్ వచ్చింది దాని కూడా పెద్ద సో ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ సంవత్సరాలు అన్ని సంవత్సరాలు మానవ లోకంలో గడిస్తే అది బ్రహ్మదేవుడికి ఒక పొగలు అప్పుడు ఆయన సృష్టి నడుస్తూ ఉంటుంది మళ్ళీ అంతే రాత్రి ఉంటుంది ప్రళయకాలం ఉంటుంది అది ఒక రోజు అవుతుంది ఒక దినం అవుతుంది అలాంటి దినములు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అటువంటి సంవత్సరాలు వంద ఆయన వయస్సు దాంట్లో ఇప్పుడు యాభై ఒకటో సంవత్సరం నడుస్తుంది ఆయనకి అది కాలం కాలము రిలేటివ్ ఆయనకి చాలా మన ఆయనకి మనకి ఇక్కడ ఒకడు వందేళ్ళు బతికాడు అనుకోండి అమ్మా నేను వంద సంవత్సరాలు జీవించాను అనుకుంటాడు ఆయన అలాగే అనుకుంటాడు అందుకని నేను ఫోర్ బిలియన్ ఇయర్స్ జీవించానని ఆయన అనుకో ఆయన వంద ఏళ్ళు బతికేయాలని అనుకుంటాడు ఎందుకంటే టైమ్ ఇస్ రిలేటివ్ టైమ్ అది అప్సర్మెంట్ కాదు అది రిలేటివ్ ఐన్స్టైన్ అదే కదా చెప్పాడు ఐన్స్టైన్ అని అడిగారు టైమ్ రిలేటివ్ అంటున్నారు కదా దాని అర్థం ఏమిటి అని అడిగితే చెప్పాడు నీవు నీ ఒక యంగ్ మ్యాన్ అడిగాడు దానికి ఆయన రిప్లైగా నీవు నీ ప్రియురాలుతో కలిసి కూర్చున్నప్పుడు పార్కులోనో ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ అంట నీ గర్ల్ ఫ్రెండ్ అంటే ప్రియురాలు ప్రియురాలుతో కలిసి పార్కులో కూర్చున్నప్పుడు గంట నిమిషంలా గడిచిపోకుండా అవునా అని అదే నువ్వు ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేసిన ఎలక్ట్రిక్ స్టవ్ మీద కూర్చుని ఉండగా అలాగే కూర్చోవాలి నిమిషము గంట వలే అనిపించు ఓ నిమిషం కూర్చోవాలి అది ఒక గంటలా అనిపిస్తుంది దిస్ ఈజ్ ది థీరీ ఆఫ్ రిలేటివిటీ అది ఐన్స్టైన్ చెప్పాడు ఈ మాట సో టైమ్ ఈస్ రియలేటివ్ మీ మనస్సును టైం ఎంతసేపు మీ మనస్సును పట్టుకోబట్టి బ్రహ్మగారికి కూడా అనిపిస్తుంది వంద ఏళ్ళు ఆయన అప్పుడు యాభై ఒక ఏళ్ళు వచ్చేసే అనిపిస్తుంది మన దగ్గర అనిపించుకుంటే ఆయనకే అనిపిస్తుంది ఎనీవే కానీ కంపారిటివ్గా చూసుకుంటే ఇంత వయస్సు ఫోర్ పాయింట్ బిలియన్ ఇయర్స్ ఈజ్ వన్ హాఫ్ డే పోగల మళ్ళీ అంతే రాత్రి కూడా ఉంటుంది రాత్రిని యుగ సహస్రాంతం ఈ లెక్కలన్నీ ఎవళ్ళు చెప్తున్నారు ఈ లెక్కలన్నీ ఏమిటి ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా ఈ సంఖ్య ఈ వేలు లక్షలు గుణకాలాలు బోర్డు లేకుండా చెప్పాను ఎలా ఇవన్నీ ఎలా చెప్తున్నావు అంటే అహోరాత్ర విధోజన నాతో ఆత్మవిధ ఆత్మవేత్తలు ఇవేమీ చెప్పరాత్ర విధోజన ఇలాంటి లెక్కలు చెప్తూ ఉంటారు అందాము సహస్రే సహస్రయగపర్యంతం సహస్రయపం అన్న తదహ సహస్రయగపర్యంతం దీని మీద ఈ అహోరాత్రంలో జనా కదా సో బ్రహ్మగారి పొగలులో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ ఉంటాయి దాన్ని మీరు ఒక లెక్క వేసుకోండి బ్రహ్మగారి పొగలులో పద్నాలుగు గంటలు ఉన్నాయి అని లెక్క వేసుకోండి సపోజ్ అప్పుడు ఒక గంట నిడివి ఎంత ఉంటుందంటే మనకి ఒక మన్వంతరము ఎంతదో ఆయన గంట అంత ఉంటుంది పొగలులో పద్నాలుగు గంటలు ఉన్నాయి అని మీరు లెక్కేసుకుంటారు తర్వాత ఒక్కొక్క మన్వంతరము బ్రహ్మగారి లెక్క ప్రకారం డెబ్భై నిమిషాలు అవుతుంది ఒక్కొక్క నిమిషము ఒక చతుర్యుగము అవుతుంది చతుర్యుగము నిమిషం అనుకుంటే అటువంటి డెబ్భై ఒక్క నిమిషాలు మన్వంత మన్వంతరం అయితే అటువంటి పద్నాలుగు మన్వంతరాలు కలిస్తే ఆయనకు పగలు అవుతుంది ఆ పగలుకి కల్పము అని పేరు అది కల్పము ఉంటాయి బిలియన్ ఇయర్స్ సో సెక బ్రహ్మగారి ఆ ఆయుపయంలో సెకండ్కి ఏమైనా విలువ సెకండ్కి ఇంకా విలువ లేదు టిక్ టిక్ టిక్ టిక్ టిక్ దానికి విలువే ఉంటుంది సో అంతటి విస్తృతమైనటువంటి ఆయుద్ధాయము బ్రహ్మదేవునికి కలదు బ్రహ్మణ ప్రజాపతేరాజ విదు విధు అంటే తెలుగుచున్నాను ఎవరికి ఆయుద్ధాయము ఈ పొగలు ఇంత నిడివి ఎవరికి అంటే బ్రహ్మదేవులకు అంటే ఆయనకే విరాట్ అంటే విరాట్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ స్థూల జగద్పంగా ఆయనయే ప్రకాశిస్తున్నాడు అంటే వివిధం రాజ్యతే ఇది విరాట్ అంటే ఆ బ్రహ్మదేవుడే సృష్టికర్తయ్యే నదులు పర్వతములు గ్రహములు నక్షత్రములు భూగోళములు రూపాలలో ఆయనే ప్రకాశిస్తున్నాడు కాబట్టి విరాట్ అని బ్రహ్మ జగద్రూపంగా ప్రకటమై ఉన్నాడు ఆయన ఒక పొగలు ఎంత ఏ పొగలు ఎంత ఉంటే రాత్రి కూడా అంతే ఉంటుంది ట్రాపికల్ కదా ట్రాపికల్ కంట్రీ ఇండియాలో కల్ కూర్చుని క్యాల్కులేషన్స్ వేస్తే పొగలు రాత్రి మూలార్లా సీకపోవలు ఉంటాయి ఇదే కాలకులేషన్ అంటార్క్టిక్ సర్కిల్కో ఎక్కడికో వెళ్ళి వేస్తే అక్కడ మారిపోయి పొగలు వేసవి కాలం అయితే చాలా దీర్ఘంగా ఉంటాయి పదిహేడు గంటలు పద్దెనిమిది గంటలు పొగలు ఉంటాయి రాత్రి పదకొండు అవుతుంది చీకటి పడే మళ్ళీ నాలుగు వేపులు సూర్యోదయం మధ్యలో చిన్న రాత్రి శీతకాలం అయితే పొద్దున్న పదింటికో పదకొండు ఇంటికో సూట్లు కనపడతాడు మూడింటికి గాయాడు మూడో ఏంటి అష్టమించేస్తాడు పదహారు గంటలో పద్దెనిమిది గంటలో రాత్రి అక్కడ ఈ పొగలు రాత్రి తేడాలు చాలా ఎక్కువ వచ్చేస్తాయి యాజ్ ఎ ట్రాపికల్ కంట్రీ ఈక్వేటర్కి దగ్గరలో ఉన్నటువంటి మన భారతదేశం ఇచ్చేది కంట్రీల్లో పొగలు రాత్రి మోరార్ల సీక్వల్ ఉంటాయి ఒక పావు గంట ఇటు అరగంట మహాయిత గంట ఇటువంటిలో పొగలు రాత్రి సమానంగా ఉంటాయి వాటెవర్ బ్రహ్మదేవుడికి కూడా పొగలెంతో రాత్రి ఎంతో రాత్రిమపిసహస్రాంతా అహః పరిమాణమేవా రాత్రి కూడా అంతే ఈ క్యాల్కులేషన్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలుసు వైరాగ్యం కోసం అంటే వీటిల్లో కాలం యొక్క ఈ గణనలో తత్వము నిహితమై లేదు తత్వము మీరు తెలుసుకోవాలి అంటే ఈ క్యాలిక్యులేషన్స్ వేస్తూ కూర్చుంటే ఇంకేలాగే ఉంటుంది ఆ కాల కాలానికి అతీతమైన ఆత్మతత్వము నీ స్వరూపం అది నువ్వు తెలుసుకో బ్రహ్మగారి ఆయుర్దాయం ఎంత అని వీళ్ళు లెక్కేసుకునే వీడి కాబట్టి ఆయుష్ అనేది పుట్టి గిట్టి దానికి ఆయుష్యం పుట్టుగా లేదు మరణము లేదు అటువంటి ఆత్మతత్వానికి ఆయుష్యం ఏమిటి అని ఆ వైపుకి నడిపించడం కోసం ఈ విధమైన వర్ణన చేస్తున్నారు మంచిది సో అహఃపరిమాణమేవా రాత్రి కూడా మళ్ళీ వెయ్యి మహాయుగములు అన్నట్లయితే పొగలెంతో రాత్రి కూడా బ్రహ్మదేవునికి సమానము కే విదురి అని ఈ విధంగా తెలియచున్నారు ఎవరు ఎవరు తెలుస్తు తెలుసుకుంటున్నారు ఈ విధంగా ఆత్మవేత్తలా ఏమి అబ్బే కాదు మరెవరు అహోరాత్ర విధా కాలసంఖ్యావిధ జనా ఇంఖ్య తెలుసున్న జను కాలను లెక్క పెట్టడం దాంట్లో నిష్ణాతులైన జను అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే 7th March నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అవులాగా సెవెన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఫైవ్ టెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ నైన్ మీన్స్ లెవెన్ లెవెన్ మీన్స్ వన్ ప్లస్ వన్ లక్ యు హ్యాడ్ లక్టర్ ఎక్కడి bad luck బ్యాడ్ లక్ అంటే నువ్వు ఎప్పుడో ఒక డేట్ ఆఫ్ బర్త్ వీడప్పుడే దానికి క్యాల్కులేషన్ చేసి కాల సంఖ్యా విధా జనాలు కాలసంఖ్యా ఒక ఆయన అడిగారు అయ్యా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఆయన అడిగారు అంటే ఆయన చెప్పాడు నేను పొక్త లేదు నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అదేమిటి డేట్ ఆఫ్ బర్త్ లేదా బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి కరెక్ట్ కానీ నాకు బర్త్ లేదు అదేమిటి దేహము దేహమునప్పుడు బర్త్ ఉంటే నాకు దేహం చెప్తుందా దేహాన్ని ఓ దేహమా నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు చెప్పాలంటే దేహం దేహం చెప్పట్లేదుగా నేనని వీడు వండుతున్నాడు నేనంటే ఇది దేహము నేను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నేను ఎక్కడి నుంచి వస్తుంది దేహానికి ఉండాలి కానీ నేను ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేహమే నేను దేహమే నేను అనేది అజ్ఞానము యొక్క పరాకాష్ట ఎప్పుడైనా గమనించారా ఆ విషయాన్ని అంతకంటే పెద్ద అజ్ఞానం మనం ఉండదు దేహమే నేను అంటే మనం భరోగ్యత ఇక్కడ కూర్చొని చదువుకోవడం అక్కర్లేదు ఎందుకంటే ఈ నేను దేహం ఇంకెంతకాలం ఉంటుంది ఉండగా దాన్ని ఉండగానే మనం పండగ చేసుకుంటే పోటీ అది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ సో ఈ విధంగా కాలుస ఆత్మస్వరూపాన్ని విస్మరించినప్పుడు మాత్రమే ఈ క్యాల్కులేషన్స్ అన్నీ వస్తాయి యత ఏం కాలపరిచ్ఛందానస్తే అతనరావృత్తినో లోకాబట్టి ఈ విధంగా వాళ్ళు కాలపరిచ్ఛేదంలో ఉన్నారు కాలము యొక్క పరిచ్ఛేదంలో ఉన్నారు పిల్లలు లెక్కలు వేసుకుంటూ కూర్చుంటున్నారు కాలమునే లెక్క పెట్టుకుంటూ తాను ఆ కాలంలో ఇమిడిపోయి ఉన్నారు కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు ఇలా వస్తారు పునరావృత్తి వీళ్ళకి తప్పదు పునరావర్తిన అర్జున అని చెప్పాడు కదా ఆ పునరావర్తిన అన్నదానికి వివరణ ఈశ్వరంలో ఇయబడింది ఓం పూర్ణముద ఓం బుధ ఓర్ణా ఓర్ణ మొదమాదా పూర్ణమిష్యూ శుశ్వామి తుశామి తి హరి ఓం శ్రీ హో నమ శ్రీ కృష్ణ పద్మ స్వీకా కేసు